శ్రీగరుభ్యో నమ హరి గణానాగపే కలినాశ్రవస్త్రమణా శృణ్వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరా ఓం భద్రం తన్మే విష్ణుయామదేవాద్రం పశ్యే మహిజ్రాంగై స్ష్వాస్తూ దేవతాయుస్తిండ్రోధ్రవాస్తిన పూషా విష్వేదా స్వస్తినస్ అరిష్టమేమిస్తిన బృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి తస్మాయతే చిత్తదృశ్యన్న పశ్యి జాతి పశ్యంతితే పదం ఘటాది బాహ్యాథము నది అనే బాహ్యాథవాది విషయం తెలుసున్నవాడు కాదు ఘటము పుట్టను లేదు గట్టను లేదు బాహ్యార్థవాద నిరాకరణ అయిన తర్వాత ఇంకా క్షణిక విజ్ఞానవాది అతను ఏమంటాడంటే బాహ్యమునందు ఘటం పుట్టలేదు వాస్తవమే ఆంతరమునందు గటాకార వృత్తి పుట్టింది అంటే ఎలా ఉందంటే తెర మీద సినిమా తెర మీద ఏది పుట్టలేదు వాస్తవమే కానీ ఫిలిమ్లో మాత్రం పుట్టింది అన్నట్టు మనస్సు ఫిలిం వంటిది ఓకే లో కూడా ఏమీ పుట్టలేదు సో ఏ తస్య జాతిం పశ్యంతి ఎవరైతే చిత్తవృత్తి యొక్క పుట్టుకను భావన చేస్తూ ఉంటారో ఎవరైతే అంటే వారు ఎవరు విజ్ఞానవాదులు విజ్ఞానవాది బౌద్ధులు వాళ్ళు కూడా విషయం తెలుసున్న వాళ్ళు కాదు ఖేవై పశ్యంతి తే పదం ఆకాశమునందు వారు పదమును చూపుతున్నారు అది అతిశయోక్తను మీరు అనుకోద్దు ఆకాశంలో అలా పక్షులు వెళ్ళినప్పుడు అక్కడ ఫుట్ ప్రింట్స్ అంటే కాలి గురుతులు కనపడతాయా మీకు కనపడం అలా కానీ కాలి వాళ్ళు చూస్తున్నారు అంటే అర్థం ఏది సుతరాము లేదో అది ఉందని ఉద్భవిస్తున్నారు ఇది మీకు సర్వత్ర ఈ లక్షణం కనపడుతుంది సుతరాము ఏమీ ఉండదు అక్కడ అది ముందనే భ్రమిస్తూ ఉంటారు మీరు గమనించడం లేదో విమానంలో వెళ్తున్నప్పుడు కొండల మీద మంచు ఆ మంచు అంత ఎత్తు నుంచి చూసినప్పుడు వివిధ రూపాలలో కనపడుతుంది దానికి సంస్కృతంలో భ్రుణాక్షర న్యాయము అని ఉంది ఒకటి భ్రుణాక్షర న్యాయము అంట అంటే ఈ గొంగళి పురుగు ఈ ఆకులను తినే పురుగు ఆకు మీద ఆకును తింటుంది ఆకును తిన్నప్పుడు అది ఓం ఆకారం వచ్చింది ఆకును అల్లాఅల్లా తింటూ ఉంటుంది తిని తింటూ ఉంటే ఆకుకో ఏదో ఆకారం వస్తుంది కదండి దాంట్లో చిల్లు పడి ఆ చిల్లు ఓం అక్షరం ఓం అవచ్చు ఆ ఈ అలాగా లేకపోతే ఇసుకలో గొంగళి పురుగు ఇలా ఇలా పాకి ఇలా ఇలా పాకిందనుకోండి పాకితే అక్కడ కాకారం వచ్చింది అంటే అది కా రాసి తెలిసి అలా పాకిందంటారా లేదు యాక్సిడెంటల్ అది కా ఆ ఘణ పురుగు పురుగ్కి అక్షరానికి ఏమీ సంబంధం లేదు అందుకే మన దృష్టిలో అలా కనపడింది అక్కడ లేనిది మనం చూస్తున్నాం అదేవిధంగా విమానం నుంచి చూస్తే మంచు పడేప్పుడు అక్కడ శిలువ ఆకారంలో పడాలి అని మంచు పడిందా పడలేదు కానీ అలా చూస్తారు యాల్ప్స్ మౌంటైన్స్లోనూ అక్కడ అదిగో శిలువ ఆకారంలో మంచు ఇదంతా దేవుడి యొక్క మహిమ దేవుడి మహిమ దాంట్లో నేను కాదన్నా అసలు మంచు అంటేనే దేవుడి మహిమ దీనికోసం శిలువ ఆకారం పడక్కర్లా అలాగే మన హిమాలయాల్లో ఓంకార రూపంగా పడింది అని వీళ్ళు ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తారు సపోజ్ ఓంకార రూపంగా పడలేదనుకోండి అది మహిమ కదా కాబట్టి మహిమను ఆ విధమైన అద్భుతాల రూపంగా వర్ణించి ఒక మత విశ్వాసాన్ని ఆ అద్భుతాల ఆధారంగా నిలబెట్టే ప్రయత్నం ఏదైతే ఉన్నదో అదంతా కూడా అవివేకమే కాబట్టి జనులు అక్కడ లేనిదాన్ని చూస్తారు ఒక హోమంలో ఓంకారం కనబడుతుంది అని పెద్ద అనౌన్స్మెంట్ చేశారు సరే మేమందరం ఎందుకంటే హోమంలో ఓంకారం కనపడుతుందని వెళ్ళాం హోమం ఏడింటికి మొదలైంది సాయంకాలం పదకొండు గంటల దాకా నడుస్తూనే ఉంది వెంట వెంటనే చూపించేయారు అలాగా అలాగా నడుస్తూ వేడెక్కిపోయి అందరూ కూడా మనుషులు ఎంత వాళ్ళ పేషెంట్స్కి ఒక పరీక్ష ఇంకప్పుడు రాత్రి పదకొండు అయ్యాక పూర్ణాహుతాన్ని మొదలుపెట్టి చెక్క పెళ్లి గట్టిగా వేసి ఆ ద్రవ్యాలని అధికంగా వేసి పెద్ద మంట వచ్చింది అదిగో ఆ మంటలో ఓం ఆ మంటలో ఓం అని ఆయన అన్నారు అవునవును అవునవునందరూ నేను మహాప్రయత్నం చేశాను నాకెక్కడా కనపడదా అంటే అక్కడ ఓం వచ్చింది మనం చూసామని కాదు అక్కడ ఉన్నదాని మనం ఓం రూపంగా చూడడం అంతే అక్కడ మంట ఉన్నదేదో ఉంటుంది దానిని ఓం రూపంగా చూచుత శాస్త్రంలో అలాంటివి ఏం చెప్పరు పైగా ఇటువంటి కల్పనలు శాస్త్ర విరుద్ధములు కూడా ఇలాంటి వాటి వల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయి సో ఈ క్షణిక విజ్ఞానవాదులు ఆకాశంలో పక్షికాలు గురుతులు చూడడం ఎంత దానికి ఎంత వాడు ఎంత బుద్ధిమంతులు ఆలోచించండి ఆ విధంగా చిత్తవృత్తుల యొక్క జన్మను వీడు చూచుతున్నాడు అని ఒక రకమైన వెటకారం కొంత పవర్ఫుల్గా వెటకారం చేసినట్టుగా చెప్పారు తస్మాత్ తిత్తాయమానావాస అసత్యవ జన్మని యుక్త భవితుం ఇతాయే చిత్తం చిత్తదృశ్యమైన ఘటము పుట్టినది ఘట జాగతే అనే బాహ్యార్థవాదాన్ని మనం ఎలాగైతే తిరస్కరించామో అదేవిధంగా చిత్తము అంటే మనోవృత్తి ఘటాకార వృత్తి అనేది పుట్టడం ఏమీ కాదు పుట్టినట్లు కనబడుతాయి అసత్యమ జన్మని జన్మ అనేది వాస్తవంగా ఏమీ లేదు కానీ పుట్టినట్లుగా మీకు కనబడుతుంది ఆ విధంగా నిర్ధారించటమే యుక్తియుక్తంగా ఉంటుంది ఇత జన్మని యుక్త భవితం భవితం యుక్త అసత్యవ జన్మని జన్మ అనేది చిత్తమునకు పుట్టినట్టుగా భాషించుత అన్నీ భాషించడమే పుట్టినట్టుగా కనపడుతుంది అంటే అక్కడ పుట్టడమేమీ లేదు ఇంకా పుట్టినట్టుగా కనపడుతుంది అక్కడ మంట వస్తూ ఉంటుంది అందుకో ఆ మంటలోంచి ఓంకారం పుట్టింది ఊరికలా అనిపిస్తుంది ఓంకారమేమి పుట్టు ఓంకారము అక్కడ ఇప్పుడు ఓంకారముకి తక్కువేం కాదు పుట్ట పుట్టలేదు అంటే ఓంకారాన్ని తక్కువ చేసినట్టు కాదు ఓంకారం అక్కడ మంటలో కనపడ్డం అసలు కానే కాదు అది బ్రహ్మ యాహరన్ మా హృదయంలో ఓంకారాన్ని ధ్యానం చేసి ఆ విధంగా ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకోమన్నారు కానీ మంటలో ఓంకారం కనపడింది ఫోటో తీసేదికో ఫోటోలో ఓంకారం ఉంది వాడు పెన్సిల్తో గీత కూడా చూసి చూపిస్తాడు చూడు ఈ ఫోటోలో ఇలా పెన్సిల్ గీత పెడతారు మనం ఈజీగా చూడటం కోసం ఫోటో చూపిస్తాడు చూడు ఈ ఫోటోలో ఓం ముందు చూడమంటాడు ఫోటోలో ఓం ఉందా అని నీకు సరిగ్గా కనపడటం లేదా ఎదు అని పెన్సిల్ తోటి ఇలా చూసి చూడు చూడు అని చూపిస్తాడు మరి ఇంకా ఓం ఉండకపోతే ఇంకేముంటుంది అంటే అర్థం ఏంటి మీరు ఓం చూడాలనుకుంటే ఓం ఉంటుంది కా చూడాలనుకుంటే కా ఉంటుండే కీ చూడాలనుకుంటే కీ ఉంటుంది కాబట్టి అలాగే వాస్తవం కాదు జా జాతి జాతి అంటే పుట్టుక అని అర్థం మరేదో మరేదో అని అనుకున్నారు సో జాతి అంటే బ్రాహ్మణ జాతి క్షేత్రి నథింగ్ లైక్ అది జాతి అంటే పుట్టుక పుట్టుక అనేది వాస్తవంగా చక్రవృత్తికి లేకున్నా జాయమానత్వ అవభాసత పుట్టుతున్నట్లుగా కనబడుత మాత్రమే దీనికి ఒక చక్కటి దృష్టాంతం చెప్పచ్చు మీరు గమనిస్తే అప్పుడు పర్వతము నుండి నది పుట్టినది అని నాలుగుగా లోకంలో తీసుకుంటారు గోదావరి నది ఎక్కడి నుంచి పుట్టింది అక్కడ పర్వతం ఉన్నది ఆ పర్వతం నుంచి పుట్టింది గంగా నది హిమవతి పర్వతం నుంచి పుట్టింది పుట్టిందంటే పుట్టిందని కాదు పుట్టినట్లు కనబడింది అని అర్థం ఎందుకంటే పర్వతము అంటే ఇది శిలా రాశి శిల నుంచి అప్పులు పుట్టావు వాస్తవానికి అప్పులు ఘనీభవించి శిల పుట్టింది ఇట్ ఈజ్ రివర్స్ శిలగా అభ్యపృథివీ అప్పుల నుంచి పృథివీ వస్తుంది కానీ పృథివీ నుంచి అప్పులు రావు అయితే అభ్యపృథివీ పృథివ్యా ఆపహ అని కించటో ని కింజ అని కూడా చెప్పారు చోట అదంతా ఉపాసన కోసం అలా చెప్పారు క్షేత్రియ పరిషత్తులో సో ఎనీవే శిల నుంచి నది పుట్టదండి నది ఆ వర్షాలు పడతాయి కదా ఆ పడిన నీరు ఇంకీ ఆ శిలాకి శిలకి మధ్యలో ఉండే గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్యాప్స్ నుంచి చుక్క చుక్క చుక్క అలాగ కనెక్ట్ అయ్యి మీకు శిలా రెండు శిలల మధ్యలోంచి వస్తుంది వస్తే మీకు మీరు ఏమంటానంటే శిల నుంచి నది పుట్టింది అంట ఊరికే శిల నుంచి నది పుట్టడు శిల నుంచి నది పుట్టినట్లుగా కనబడుతుంది జాయమానత్వ అవభాసత అది దట్ కనబడుటయే కానీ పుట్టుట అనేది ఏదీ లేదు దీన్నే కరెక్ట్గా మీరు మరి పట్టుకుంటే కరెక్ట్గా డిస్క్రైబ్ చేయాలంటే పుట్టుట అనేది ఇట్స్ ఎ మేనర్ ఆఫ్ థింకింగ్ అండ్ స్పీకింగ్ ఆ భావన చేయటానికి ఆ రకంగా మనం అలవాటు పడి అంతే ఆ అలవాటే తప్ప దాంట్లో వాస్తవికత ఏమీ ఉండదు అయితే అలవాటు ఎలాంటిదంటే దేనికి మీరు అలవాటు పడతారో అది సత్యం అనిపిస్తుంది మీరు ఊరికే అలవాటు పడాలంటే కొంచెం అలవాటు పడితే అదే సత్యం అది మానవ స్వభావం అలా ఉంటుంది దట్ సైకాలజీ ఆఫ్ ప్రోపకాండా కూడా అదే సైకాలజీ కూడా అలాగే ఉంటుంది కొంచెం మీరు అలవాటు పడి ఇట్లా కాల్గేట్ టూత్పేస్టు పళ్ళ యొక్క ఆరోగ్యము అని ఊరికే కొంత అలవాటు చేసి పెట్టాలి టూత్ టూత్ అనగానే కాల్గేట్ అంటే టూత్కి కాల్గేట్కి అలాగంటే కనెక్షన్ కాల్గేటే ఒక్కర్లా ఇంకా మంచి మంచి టూత్పేస్ట్లు చాలా ఉంటాయి కానీ ఆ కనెక్షన్ ఆ అలవాటు ఇంక్రింట్ చేసి పెడితే వీడు వెళ్ళి టూత్పేస్ట్ ఇవ్వమని అడగడు షాప్లో కాల్గేట్ ఇవ్వమని అడుగుతుంది సో అలవా ఇట్స్ అనర్ ఆఫ్ స్పీకింగ్ అండ్ మ్యానర్ ఆఫ్ థింకింగ్ అదేవిధంగా చిన్నప్పటి నుంచి మనకి నాన్న నువ్వు ఈ రోజు పుట్టేవురా అని చెప్తారు ఇంకా వారం రోజుల్లో సోకాల్డ్ బర్త్ డేట్ వస్తుందనగా మొదలు పెడతారు నాన్న నీది పుట్టినరోజు నీరు పుట్టింది వీళ్ళు మొదలు పెడితే వాళ్ళు టేకప్ చేస్తారు పిల్లలు వాళ్ళు టేకప్ చేస్తారు వాళ్ళు ఫస్ట్ ఇయర్ వీళ్ళు వన్ వీక్ ముందు ప్రారంభిస్తారు ఈ కౌంట్ సెకండ్ ఇయర్ వచ్చేప్పటికి వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ ముందు కౌంట్ చేయడం ప్రారంభిస్తారు తర్వాత ఇంకా ఉంటాయి దాంట్లో ఇంకా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి నాకు లాస్ట్ ఇయర్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చావు కదా ఈ ఏడాది ఏమిస్తున్నావు అని ఈ బాబా బాబు అయితే పాప తండ్రిని అడుగుతుంది ఇట్ ఈజ్ అ సర్ప్రైజ్ అని వాడంటారు ఇదంతా అలా అడగాలి మీడిలా అనాలి దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ అలాగనమాట అలా అయితేనే మనం నాగరిక జీవితాన్ని జీవిస్తున్నట్టు లెక్క అలా నడుస్తుంది so it's just a manner of thinking i astrology kuda attide just a manner of thinking so neeti simha rashi ane antaru simha simha rashi what does it mean vidike everything is vidike simha rashi ante vidike what does it mean you never question simha ante telusu bommalu chusamo Constellation and deity, um, I don't know much about it, really speaking. Uh, it's a collection of stars. They look like a lion. It, it, it is not a lion. We prefer to look at it as a lion. If you look at it as a lion, there is a lion. But we can look at it as a lion. మనము అంటే చాలామంది అలాగే దాన్ని చూసేందుకు ఉత్సాహం చూపుతారు ఆ తర్వాత ఇంకోటి మీరు మామూలుగా మీ అంతటి మీరు చూస్తే అక్కడ సింహాలయం కనపడద్దు ఆ గీతలన్నీ గీసి ఇంకో ఇది కన్ను ఇది తోక ఈ మూడు నక్షత్రాలు తోక అని అలాగే ఎవరో చూపిస్తే కానీ సింహాలయం కనపడద్దు కాబట్టి అక్కడ సింహం ఉంది మీరు చూశారని కాదు అక్కడ ఉన్నదాని మీద మీరు సింహాన్ని ఆరోపిస్తారు Same Harashi. It's okay. Same Harashi is there. Some constellation is there. It will affect your life for whatever reason. Ani vedi ki je pe paratha. Me vengese se vala kottapancha ngam oston ante porugulu rukulu. Kottapancha ngam oston ante eran nuk apadu puteyo raha dene apadu puteyo raha. Ani ala ke express Indian, express English kule Indian express sati vala. Peter Vidal, every Sunday ఎందుకంటే సండే సండే వచ్చిందంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ కొని తీరాల్సిందే లేకపోతే కొన్నవాడిని ఏమన్నా కొట్టుకుని ఆ పేటర్ వైడల్ చెప్తాడు అక్కడ రాశులు లెక్క వేరు మళ్ళా మీ రాశి ఏమిటి నా రాశి దట్ ఈస్ అది వెస్టర్న్ యాషనాలజీ అది చూడడం అతను ఏదో రాస్తాడు సో ఆయన పోయాడు పేటర్ వైడల్ పోయాడు కానీ ఆయన పేరు మీదే రాస్తూ ఎందుకంటే పేటర్ వైడల్ అంటే ఆయన చెల్లుబాటు ఎక్కువ అలా it's a manner of thinking and it's a manner of speaking pota panjanga ostundey ante parigetti vallu parigithigalu potunnaara re i yeda dinada aadhaayam 114um veyam aidu nenu sc student sc student ke aadhaayam emitu veyem emitu abba enta laabham entlaabham undi aadhaayam 114um veyam aidu okka let's think ok aadhaayam 7 veyam 13 untaru ee uncle chusukune ఆదాయం కంటే ఏం ఎక్కువ ఉంటే అయ్యో అనుకోవడం అప్పటికప్పుడు ఆదాయం కంటే ఏం తక్కువ ఉంటే అబ్బో అబ్బో అనుకోవడం ఏగులో డబ్బులు ఉన్నా లేకున్నా డజన్ మేక్ అనే డిఫరెన్స్ తర్వాత కందాయ ఫలములు ఇంకొకటి వాట్ ఈజ్ కందాయ అది తెలుగు పదమా సంస్కృత పదమా ఐ డోంట్ నో ఐ డోంట్ నో రెండు మూడు రెండు సున్నా సున్నా ఐ సున్నా రెండు సున్న సున్నలు ఉన్నచో దగ్గరలో మృత్యువు కలదు అని రాసి పెడతాడు కింద అలా ఉంటుంది కింద రెండు సున్నలు ఉన్నచో దగ్గరలో సమీప మృత్యువును సూచించును అని రాస్తాడు రెండు సున్నులు ఉంటాయి రెండు సున్నలు లేవు అమ్మయ్యా భగవంతుడు కూడా మేనర్ ఆఫ్ థింకింగ్ ద మేనర్ ఆఫ్ స్పీకింగ్ కాబట్టి అలాగే మీరు థింక్ చేయడానికి అలవాటు పడి అలవాటు పడి అలవాటు పడి ఉంటే అంటే అదే అదే ఉంటుంది ఆశ్చర్యం ఏంటంటే నేను మహావిద్వాంసులతో సంచరించాను వాళ్ళెవళ్ళు దీన్ని పట్టించుకునేవారు కాదు అసలు వాళ్ళు ఎంతసేపు తిథి వారం నక్షత్రం చూసుకునేవారు ఎందుకోసం సంధ్యావందనం కోసం సంధ్యావందనం కోసం తప్ప ఇంకా వాళ్ళకి అసలు వేరే దృష్టే ఉండేది కాదు ఆ సంధ్యావందనం తప్పనిసరిగా చేయాలి అని ఒక ఆగ్రహం సంధ్యావందనానికి ఒక సంకల్పం ఉంటుంది ఆ సంకల్పంలో తిథి వారా నక్షత్రం ఉండాలి అందుకోసమని వాళ్ళు అది గుర్తుపెట్టుకునేవారు అంతే తప్ప తిథి వారమే నక్షత్రం కూడా ఉండదు శుభ నక్షత్రే శుభయోగే శుభాన్ని పెట్టేస్తే అయిపోయే ఓసారి నేనన్నాను తిథి మాత్రం ఎందుకండి ఈ గుర్తు అంతా శుభ తిథోన్ ఉంది కదా సరిపడుతుంది కదా అంటే అది సరే సరే కానీ ఏదో చెప్తున్నారు నువ్వు అలా సరిపెట్టుకుంటానంటే సరిపెట్టుకో సో ఆ రకంగా ఒక మేనర్ ఆఫ్ స్పీకింగ్ కనుక మైండ్లో ఇంప్రింట్ చేసి పెడితే అక్కడ వాస్తవంగా పుట్టుక అనేది ఏమీ లేకున్నా పుట్టినట్లుగా భాషిస్తూ ఉంటుంది జాయతే చిత్తం కాబట్టి అక్కడ ఏమీ పుట్టింది ఏమీ లేదు ఇది ఎలాగంటే ఇంతే దాన్నే నేను కొంచెం స్వాగతిస్తున్నాను ఏమనుకోకుండా ఇప్పుడు ఏముంది పిత్రియా పిత్రి పుట్టింది పిత్రి పుట్టింది పిత్రి గిట్టింది పిత్రి ఏది ఎక్కడ పుట్టింది పుట్టిందా పుట్టిందా పిత్రి మీరు పిత్రి చూశారు పీ త్రీ పుట్టలేదు మీరు పీ త్రీని చూశారు అప్పుడు మీరు ప్రశ్నించాలి ఎందువల్ల పీ త్రీని చూశాను ఎలా చూశాను అక్కడ ఇక్కడ ఉన్నదేమిటి మీరు పరిశీలన చేయండి ఇక్కడ ఉన్నది ఏమిటంటే జ్యోతి కాంతి కలదు చలనము గలదు రెండు ఉన్నాయి మీరేం చూడాలి న్యాయంగా కాంతిని చూడాలి చలనాన్ని చూడాలి ఆ రెండు చూడాలి పీ త్రీ కాంతిని చలనాన్ని చూసారో మానేరో కానీ పీత్రిని మాత్రం చూస్తారు బలంగా అది నామరూప బుద్ధి నామరూపాల మీద అంత సో పీత్రిని చూస్తారు పీత్రి చూసి మీరు ప్రశ్న ఏమైనా వేయాలంటే పిత్రిని నేను ఎందుకు చూస్తున్నాను హౌ అక్కడ పీత్రి ఏమీ లేదు ఎక్కడుంది పీత్రి దీని మీద ఉందా ఈ కాడ మీద ఉందా నా చేతిలో ఉందా లేకపోతే చుట్టూ గాల్లో ఉందా ఎక్కడుంది పీత్రి పిత్రి లేదు బట్ యు ఆర్ సీయింగ్ ఇట్ అంతకుముందు లేదు ఇప్పుడు అంతకుముందు చూడలేదు ఇప్పుడు చూస్తున్నాను ఇలా ఎందుకు చూస్తున్నానబ్బా అని మీరు ప్రశ్న వేసుకోవాలి తప్ప అదిగో పీ త్రీ పుట్టింది అని ఏమన్నమాట అది నథింగ్ ఈజ్ బోర్న్ పుట్టింది లేదు పుట్టింది లేదు అంటే గిట్టింది కూడా లేదు కాబట్టి అదేంటంటే దాంట్లో ఉన్న ఫిజిక్స్ ఏమిటంటే ఆ జ్యోతి మీ కంట్లో పడుతూ ఉంటుంది అయితే మీ కంట్లో పడుతున్న జ్యోతి స్థిరంగా ఉండి మీ కంట్లో ఇగ ఇప్పుడు మీరు జ్యోతిని చూస్తున్నారు అలా చూస్తు అలా చూ చూడడం లేరు ఇప్పుడు అలా చూడటం లేదు ఇప్పుడు చూస్తున్నారు అంటే ఏమవుతుంది ఇప్పుడు ఈ జ్యోతి ఇలా ఉంది మీకు కనపడుతుందా అది ఇటు లేదా అప్పుడు మీకేం కనపడటం లేదు కదా బ్లాంక్ మళ్ళీ ఇప్పుడు జ్యోతి ఇప్పుడు బ్లాంక్ కాబట్టి మీరు ఏం చూడాలి లైట్ బ్లాంక్ లైట్ బ్లాంక్ లైట్ బ్లాంక్ అది చూడాలి అవునా అది కూడా చూడరు ఇట్ ఈజ్ ఎ ట్రిక్ ప్లేడ్ బై ది ఐ సైట్ అండ్ ద మైండ్ ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ బ్లాంక్ అండ్ లైట్ కాన్సిక్యూటివ్లీ యు ఎండ్ ఆఫ్ సీయింగ్ సిలబుల్స్ ఆ సిలబుల్స్ కూడా మీరు ఎందుకు చూస్తారంటే అవి మీ మైండ్లో దృఢంగా ఫిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి చూస్తారు లేకపోతే చూడరు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ రాని వాడు ఉన్నాడు అనుకోండి వాడు పీతిని చూస్తాడా ఇకే పుట్టినట్లు కనబడుటయే కానీ వాస్తవముగా పుట్టినవేది లేదు యథా చిత్తదృశ్యం నాయతే అత్యసం ఏ జాతి పశ్యంతి ఓకే చిత్తదృశ్యము ఎలాగైతే పుట్టుట లేదో చిత్తదృశ్యము అంటే ఘటపటాది పదార్థములు అవి అవి పుట్టుట లేదు ఎలా పుట్టుట అంటే బాహ్యార్థవాది పక్షాన్ని విజ్ఞానవాది ఖండించాడు కదా అదేవిధంగా అదే వ్యక్తి చేత చిత్తమునకు కూడా జాతి లేక జన్మ లేదు అయినా జన్మ యథార్థంగా లేకున్నా ఎవరైతే జన్మను చూస్తున్నారో ఏ జాతిని ఎవరు వాళ్ళు జన్మ చోట చిత్త జన్మ అంటే మనోవృత్తి యొక్క జన్మ లేని చోట మనోవృత్తి యొక్క జన్మను దర్శిస్తున్నారు ఎవరు వాళ్ళు విజ్ఞానవాదిన వాళ్ళే విజ్ఞానవాదులు నాగార్జున ఆచార్య నాగార్జున విజ్ఞానవాదులకి మూల పురుషుడు ఇక్కడ నాగార్జున కొండాది ఆయన పేరు మీదే వచ్చింది నాగార్జున దానికే మాధ్యమిక కారికలు కూడా నా దగ్గర పుస్తకం దానికి కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు ఒక వ్యాఖ్యానం ఒకటి రాశారు సంస్కృతంలో మంచి పుస్తకం విజ్ఞానవాదానికి సంబంధించిన సిద్ధాంతం సో వాళ్ళు ఆ విజ్ఞానవాదులు లేని చిత్త జన్మను చూస్తున్నారు చిత్తం పుట్టిందని అది పుట్టిందని గిట్టిందని ఈ పుట్టడానికి గిట్టడానికి మధ్యన కొంత గ్యాప్ ఆఫ్ టైము అదంతా కూడా వాళ్ళు క్షణికత్వ దుఃఖ్యత్వ శూన్యత్వ అనాత్మత్వాది చవ ఆ పుట్టిన చిత్తవర్తుంది చూశారండి అది క్షణికము అంటే పుట్టి క్షణముండి పోతుంది ఇది ఎలాగంటే ఇది నేను తిప్పాననుకోండి ఇలా ఇలాగా తిప్పితే పీ పుట్టింది ఒక పది సెకండ్లు ఉంది తర్వాత పోయింది అని మీరు చెప్పినట్టు పుట్టడం కాదండి పుట్టినట్లు అవి పిలుచుటా అని తెలుసుకోవాలి కదా పుట్టిందా ఇప్పుడు సినిమాలో మీరు సినిమాకి వెళ్తే వాడు ఒక శిశువు మామూలుగా కొన్ని సినిమాలు అలాగే శురు అవుతాయి శిశువు పుడతాడు శిశువు పుట్టాడు రాజుగారికి కొడుకు పుట్టాడు కాబట్టి అంతా పండగలు అవి ఉంటాయి తర్వాత పాటలు పడతారు అన్నారు చేరి పుట్టాడు అలాగ సినిమా తెర మీద అలా కనపడుతుంది సినిమా తెర మీద శిశువు పుట్టాడు అని మీకు మీరు చూసిన దానికి లోకల్లో శిశువు పుట్టాడు అని మీరు చూసిన దానికి తేడా ఏందండి క్యా ఫరక్ హోతా ఏమీ తేడా లేదు సినిమా తెర మీద అదిగో రాజుగారికి కొడుకు పుట్టాడు అని ఒక అమ్మాయి ఇచ్చి అనౌన్స్ చేస్తుంది ఓ అంతా పండగలు చేయండి ఉత్సవాలు చేయండి అని రాజుగారు మీరు కూడా ఆడియన్స్లోకి వచ్చినా హాహా రాజుగారికి కొడుకు పుట్టాడు అని మీరు కూడా ముగాలు ఎగవేసుకుంటారు అంతే కదా అక్కడ అంతకంటే ఇంకేమీ పుట్టడం లేదు ఏమీ లేదు అదేవిధంగా లోకంలో కూడా అదిగో ఫలానా వాడికి కొడుకు పుట్టాడు ఓహో కొడుకు పుట్టాడు టెలిఫోన్ కాల్ వచ్చింది ఓకే పండగ పండగ అని ఊరికే హడావిడే తప్ప మీరు ఏం దర్శించారు ఏం చూశారు ఏం తెలుసుకున్నారు ఏమీ లేదు ఎందుకు ఈ హడావిడి చేస్తున్నారంటే జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయడం ఏమన్నా అందరూ చేస్తున్న హడా వీడు చేయలేదనుకోండి వాడు పిచ్చోళ్ళే అని వాడిని పక్కన పెట్టేడు వాడు కాదు పిచ్చోడు వాడు బుద్ధిమంతులే వీళ్ళే పిచ్చోళ్ళు అయితే సమస్య ఏమిటంటే పూజ స్వామీజీ చెప్పిన దృష్టాలు అంటాం పిచ్చాసుపత్రిలో మంది పేషెంట్సు ఇద్దరు డాక్టర్లు ముగ్గురు నర్సులు ఉన్నారు అక్కడ నార్మల్ పీపుల్ ఎంత అబ్నార్మల్ పీపుల్ వెళ్ళరు అది ఫ్రెష్గా అంటే నార్మల్ పీపుల్ ఐదు వందల మంది అబ్నార్మల్ పీపుల్ ఐదుగురు అలాగే ఈ లోకంలో అదిగో పుట్టాడు అంటే ఇదిగో పుట్ట పుట్టినరోజు పండగ అని అలా ఉంటుంది అది నార్మల్ ఆ పిచ్చి సహజంగా భాషిస్తూ ఉంటుంది ఆ పిచ్చికి దూరంగా ఉండివాడు వాడు కొంత ఎనార్మల్గా కనపడుతుంది లోకం యొక్క తీరు ఎలా ఉంటుంది కాబట్టి ఈ పుట్టు పుట్టుక క్షణికము తర్వాత అసలు చిత్తము పుట్టలేదు అంటుంటే దుఃఖము పుట్టింది ఏమండి ఆ దుఃఖము నాది నేను కాబట్టి నేను దుఃఖినై పుట్టాను అంటే సంస్కృతంలో శంకరులు ఉపయోగిస్తారు ఈ పదప్రయోగాన్ని సంస్కృతంలో జాత అంటారు జాత అంటే పుట్టినవాడు ఏమండి కానీ అహం ధనీ జాత అని వాక్యం నేను ధని కూడాను అయినాను అని అర్థం అంటే లాటరీ వచ్చిందండి లాటరీ వచ్చి ఇప్పుడు ఇప్పుడు నేనేమయ్యాను అహం ధనీ జాత అయితే దరిద్ర ధని జాత అని పదప్రయోగం ఉంటుంది దరిద్రుడు ధనికుడుగా అయినాడు పుట్టినాడు అని అప్పుడే పుట్టుకంటే మనం ఏదో తల్లి గర్భం నుంచి పుట్టాడని అలాంటి భావాలు ఉన్నాయి కనుక దరిద్రుడు ధనికుడుగా పుట్టినాడు అక్కడ శంకరులు ఏమంటారంటే వీడు ద దరిద్రుడు ధనికుడుగా పుట్టినాడు అంటే అది కూడా పుట్టుకే అన్నారు ఇప్పుడు ఉపనయనం చేస్తే అది ద్విజన్మ అని అది పుట్టుకని చెప్పారుగా ఏమిటి అక్కడ పుట్టుక అంతకుముందు నేను బ్రహ్మచారిణి అనే వ్యక్తిత్వం లేదు ఇప్పుడు నేను బ్రహ్మచారిణి అనే వ్యక్తిత్వం వచ్చింది అదే పుట్టుక అంతకుముందు నేను దరిద్రుడను అనే వ్యక్తిత్వం ఉన్నది ఇప్పుడు ఆ వ్యక్తిత్వం సమూలంగా పోయి నేను ధనికుడను అనే కొత్త వ్యక్తిత్వం వచ్చింది పుట్టుకది అదే పుట్టుక అంటే డబ్బు వీడి డబ్బు వీడి ఒంటికి వచ్చి అతుక్కుంటుందా డబ్బు బ్యాంకులో ఉంటుంది కదా ఇక్కడ పుట్టిందే ఉంది ఏది పుట్టలేదు కదా ఆయన ఉన్నాయని ఉన్నాయని ఉన్నాడు కదా అని మీరంటే అబ్బో మీరు చాలా వివేకంగా మాట్లాడుతున్నారు చాలా కరెక్ట్ ఘృత త్వన్ముఖే ఘృత శర్కరా సపోజ్ మీరు అంటారనుకోండి ఎవళ్ళు పుట్టారండి ఎవళ్ళు పుట్టను లేదు ఏమీ లేదు ఉన్నవాడు ఉన్నట్టే ఉన్నాడు ఇక్కడికే బ్యాంకు బ్యాలెన్స్ అంతకుముందు జీరో ఉండే ఇప్పుడు కో లక్ష రూపాయలు ఉండే అంత మాత్రం చేత పుట్టింది లేదు పోయింది లేదు అని మీరంటే ఐ అగ్రి విత్ యూ త్వన్ ముఖే ఘృత శర్కరా అంటే మీకు తెలియదా ఎప్పుడు నీ నోట్లో ఘృత శర్కరా అంటే పంచదార పోయాలి అంటే నువ్వు చెప్పింది కరెక్టు అని కాబట్టి పుట్టింది లేదు ఏం ఇప్పుడు ఒకటి అంటాడు అహం దుఃఖీ జాత నేను దుఃఖిని అయినాను అంటే అంతకుముందు దుఃఖి కాదు ఇప్పుడు దుఃఖీ అంటే దుఃఖిగా పుట్టినాడు ఏం పుట్టాడండి ఏం పుట్టలేదు కా ఉన్నవాడు ఉన్నట్టే ఉన్నాడు మరి అహం దుఃఖి అని ఎందుకన్నాడు ఉన్నవాడు ఉన్నట్టే ఉంటే అహం దుఃఖీ అని ఎందుకు అసలు ఈ దుఃఖి అనేది నుంచి వచ్చింది అదిగో దుఃఖం నుంచి దుఃఖి వచ్చింది దుఃఖం ఏమిటి చిత్తవృత్తి మనోవృత్తి ఆ మనోవృత్తి పుట్టిందా యథార్థంగా పుట్టిందా పుట్టినట్లు కనబడుటయే కానీ యథార్థంగా పుట్టిందా ఏమీ పుట్టలేదు కాబట్టి ఊరికే ఒక ఆవేశం తెచ్చేసుకుని ఇదిగో నాకు ఈ దుఃఖం వచ్చేసింది అని బెంగ పెట్టేసుకుని గగ్గోలు పెట్టేస్తే కాబూస్ అనుకోవడం అంతే వాస్తవంగా మీరు పరిశీలించినట్లయితే చిత్ దుఃఖము అనేది చిత్తాక చిత్త వృత్తి అది ఆ చిత్తమునకు ఒక అనొక స్టేట్ ఉంటుంది ఆ దుఃఖరూపంగా ఉంటుంది ఆ చిత్తము దుఃఖరూపంగా ఉన్నట్లు అనిపిస్తుంది అంటే చిత్తమే దుఃఖరూపాన్ని పొందినట్లు అనిపిస్తుంది నిజంగా పొందేయడానికి అది క్షణికం అది అలా అలా అనిపిస్తుంది అంటే ఆ అనిపించేది యథార్థమని ఎలా అయితే పీత్రి యథార్థం మీరు అనుకుంటున్నారో ఆ చిత్తవృత్తి యథార్థమని భ్రమపడటం తప్ప అంతకంటే మీరు క్వశ్చన్ చేస్తే ఏమీ ఉండదు అక్కడ దుఃఖీ మీకు నేను దృష్టాంతం చెప్తా అంటే దుఃఖం అనేది కూడా కల్పితము అన్నదానికి దృష్టాంతం ఇప్పుడు నేను చూశాను ఒక ఒక ఒక యంగ్ లేడీ భయా ధనవంతులమ్మాయి అంటే ఏవో కొన్ని పిచ్చి పిచ్చి వేషాలు ఉంటాయని అభిప్రాయం సో అమ్మాయి అయ్యో నాది ఏదో అయిపోయింది అయిపోయింది నేను నాకేదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని చెప్పేసి చాలా దుఃఖపడిపోతుంది కంట్రోల్ లేకుండా గగ్గోలు పెట్టేస్తుంది అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు ఒక్కతే కూతురు వాళ్ళకన్నా వాళ్ళ ప్రేమంతా ఎదే ఉంటుంది అప్పుడు డాక్టర్ని పిలిపిస్తారు ఆ డాక్టర్ వచ్చి చూస్తాడు ఈ వాతావరణంతో చూస్తాడు ఈ తల్లిదండ్రులు మేము పక్క గీజులకు వెళ్ళండి అని సాచితీస్ ఒక్క లెంపం కొటితే ఆవిడ ఈ గగ్గోలు మానేసి మామూలుగా నిలబడి కళ్ళబడి నీళ్లు కాలుస్తూ వాళ్ళ నిలబడి ఉంటుంది అయ్యో అమ్మమ్మో గగ్గోలు మానేస్తుంది నన్ను ఎందుకు కొట్టావని అడుగుతున్నాను అడిగితే చెప్తాడు నువ్వు ఎందుకు గెంతులు వేస్తున్నావు అడుగుతాను అంటే నాకు భయం వేసింది భయం ఏమిటి భయం ముందు నీ గెంతులు మరణించడం కోసమే కొట్టాను నేను భయం ఏమిటి ఇప్పుడు ఏమైంది భయం ఇప్పుడు లేదు ఇందాక ఉంది ఎందుకు లేదు ఇందాక ఎందుకుంది ఇందాకా కూడా లేదు ఇందాక ఉందని నువ్వు భ్రమపడి గెంతులు వేశావు ఇప్పుడు నేను లెంపకాయ కొడితే నీ సెన్సెస్లోకి వచ్చి మళ్ళీ కొంత నార్మల్ అయ్యి భ్రమ తొలగి మామూలు మనుషులు అయ్యావు నీకు భయం ఏం లేదు అప్పుడు తల్లిదండ్రులు పిలిచాడు చూడండి మీ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసేసాను మీ ఫీజు ఎంత ఇవ్వండి వెయ్యి రూపాయల ఫీజు అని అది వైద్యం నిజంగా ఇది మేము చూసాం మా చిన్నప్పుడు మేము చేసిన యాత్రల్లో ఈ దృశ్యం ఒకటి చూశాను నేను ఇక్కడ నిజంగా కాబట్టి దుఃఖీ దుఃఖీ దుఃఖీ అంటుంటే అవును నేను దుఃఖిని దుఃఖించాలి పూర్వం వాళ్ళకి ఆ సందర్భంలో దుఃఖించాలి అని ఒక అలవాటు అందుకోసం దుఃఖిస్తారు ఆ దుఃఖించడం కూడా చాలా కృత్రిమంగా ఉంటుంది ఒకప్పుడు ఒకప్పుడు యథార్థం అని అనిపించచ్చు కూడా యథార్థమని ఆయనిపించిన సందర్భంలో కూడా కృత్రిమమైన దుఃఖం దుఃఖమే కాదు దాని గురించి పెద్ద వేదాంతంలో చర్చించి ఇది ఏమీ లేదు నటించి దుఃఖం దుఃఖం కాదని అందరికీ తెలుస్తుంది యథార్థంగా దుఃఖాన్ని అనుభవించే సందర్భంలో కూడా ఎందుకంటే మా ఏమిటి దుఃఖం ఏమైంది దుఃఖం ఎందుకు అంత హయాలు చేస్తున్నావు కాదు ఫలానా వారు ఇక్కడ నేను ఉంటాను అందరం పోయి వాళ్ళమే కొంచెం ముందు వెనక ఊరుకోటికి పోయింది అంతే దుఃఖంలో చేయలేదు రామనామాన్ని స్మరించి సరిపడుతుంది కాబట్టి ఉనికి పోయింది దుఃఖం దుఃఖం అంటే అలాగా ఉనికి హడావుడి చేసుకుంటే ఏమే కాబట్టి దుఃఖత్వము కూడా కల్పితమే ఆ దుఃఖిత్వం యథార్థమని అనుకోవడము తర్వాత శూన్యత్వము అనాత్మత్వము ఇవన్నీ కూడా వాస్తవంలో కల్పితములే వాటిల్లో ఏమీ వాస్తవం లేదు ఎందుకంటే శూన్యత్వాన్ని నిర్ధారించడానికి సాక్షి చైతన్యం వెనకాల ఉండాలి తర్వాత చిత్తవృత్తి పుట్టింది ఉంది అది ఆత్మ కాదు కాబట్టి దానికి అనాత్మత్వము అనే ఒక స్టేటస్ని మనం పెట్టాం ఒక సెన్స్లో అది ఆత్మ కాదయా దాంతో తదాత్మ్యం చెందవద్దు అని చెప్పడం కోసం అలా చెప్పినప్పటికీ వాస్తవంగా అది నాన్ ఎగ్జిస్టెంట్ మృత్యది కాబట్టి అది ఒక సెన్స్లో వివేక దృష్ట్యా అనాత్మ అని చెప్పిన దాన్ని పట్టుకునే అనాత్మ అంటే సాంఖ్యులు ఎలా అయితే అనాత్మ సత్యం చెప్తారో అలా చెప్పడము కూడా తప్పు తేన ఇవ చిత్తేన చిత్తస్వరూపం ద్రష్ుమశక్యం పశ్యంత ఇప్పుడు ఇంకో దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే క్షణిక విజ్ఞానవాదులు చిత్తము కంటే భిన్నంగా చిత్తమునకు మూలమునందు ఆత్మను స్వీకరించరు ఇలా అనాత్మవాదులు కదా అలా ఆత్మను ఒప్పుకోరు క్షణిక విజ్ఞానమే సర్వము ఇప్పుడు ఆ విజ్ఞానం ఉన్నది విజ్ఞానం అంటే మనోవృత్తి ఆ మనోవృత్తి దుఃఖం దుఃఖాకారముగా మనోవృత్తి దుఃఖాకారముగా ఉన్నది అని ఎవరికి తెలిసింది అని తెలుసుకున్నది అది మనోవృత్తియే అంటే చిత్తమే తన యొక్క ఆకారాన్ని తాను తెలుసుకుంటూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చిత్తము దుఃఖాకారముగా పుట్టినది అని ఎప్పుడు కూడా తెలియాలది ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంది అని నిర్ధారించాలంటే ఆ ఉనికిని తెలుసుకునే తత్వాన్ని ఒకదాన్ని మీరు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చిత్తము దుఃఖాకారముగా పుట్టినది చిత్తం దుఖి దుఃఖి జాతం అని మీరంటే ఎలా తెలిసింది ఎవరు ఎవరు తెలుసుకున్నారు చిత్తేనైవ జ్ఞాయతే కాబట్టి చిత్తమే చిత్తము యొక్క దుఃఖాకారాన్ని తెలుసుకుంటుంది అని అంటారు దీన్ని కర్మకర్తృ విరోధము అంటారు చూసేది చిత్తం చూడబడేది చిత్తం కాబట్టి అదే ఆయన అంటున్నారు తేనైవ చిత్తేన ఏ చిత్తమునందు క్షణిక వి ఏ చిత్తమునందు దుఃఖిత్వము సుఖిత్వము ఇత్యాదులు పుట్టేయి అన్ను అంటున్నావో ఆ చిత్తమును ఆ చిత్తము యొక్క విశిష్ట అవస్థ యొక్క పుట్టుకను అదే చిత్తము చూస్తోంది చిత్తముతోటి చిత్తమును చూచుట సంభవము కాదు ద్రష్ం అశక్యం చూచుటకు సంభవము కాదు ఆకాశంలో పక్షి కాళిగురుతులు చూచుటకు సంభవము కాదు ఎందుకో చూసిన లేవు లేవు అక్కడ లేని కాలిగురుతులని చూచుట సంభవం కాదు అయినా వీడు చూస్తాడు అది ఎలాగంటే చిత్తములో లేని దుఃఖిత్వాది జన్మను చిత్తముతోటే మేము దర్శిస్తున్నాము అని వీళ్ళు క్షణిక విజ్ఞానవాదులు చెప్తూ కాబట్టి ద్రష్టం అశక్యం పశ్యంత ఏది చూడ శక్యము కాదో దానినే చూసేస్తారు పక్షి కాలు గురుతులు చూడడం సంభవమా కాదు కానీ దాన్ని చూసి అదిగో కాలు గురుతులు నేను చూశాను అంటాడు సంభవం కాదు అంతే కానీ అంటే అర్థం ఏమిటి అసంభవాన్ని సంభవంగా దర్శిస్తారు అంటే అది ఒక మనోవికారం తప్ప మరి ఇంకేమీ లేదు మనోవికారం అంతే ఆ మనోవికారాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి నేను ఒకసారి చూశాను ఆ అయ్యప్ప పూర్ణకం చూశాను అంటే నేను చాలా దగ్గరగా చూసేటువంటి పరిస్థితి వచ్చింది నేను నేను కూడా ప్రిపేర్ కాలేదు అనుకోకుండా నేను అక్కడ ఉన్నాను నేను ఇటువంటి వాటికి దూరంగా ఎక్కడో మూల కూర్చుంటా కానీ ఏదో మొహమాటం కోసం అక్కడ ఉన్నాను ఆ సందర్భంలో ఆ అయ్యప్ప ప్రధాన పూజారి వాళ్ళు ఏమంటున్నారంటే ఇంక పూనకం టైం అవుతుంది అంటున్నాడు ఒకడు ఇంకొక నేను అక్కడే ఉన్నాను ఓహో పూనకం ఉంటుందా ఈ లోపల ఎవరు పూను తారని నేను ఎంక్వైరీ చేశాను నేను అక్కడ వీఐపీని కాబట్టి చెప్పారు ఆయనకే పూంటుందని ఓహో అలాగా దానికి టైం ఎంత ఇంకొక ఐదు నిమిషాలు పదకొండు ఐదుకి పూనకం వస్తుంది ఓకే వెరీ నైస్ పదకొండు ఐదు అయింది ఆయన ఇంకా ఇటు సాగతిస్తున్నాడు సాగతిస్తుంటే ఒకడు వచ్చి నా పక్కలో పొడిచే ఇంకా పూనకం టైం అయిందన్నాడు అయిందనేప్పటికీ మరైతే హారతి వెలిగించి విభూతి పట్టరా అన్నాడు ఎందుకంటే ఓ ఇంత విభూతి దిట్టంగా ఇటు చల్లేసి ఓ ఇంత ఒక డబ్బా హారతి కర్పూరం వెలిగిస్తే కానీ అసలు సురువు కాదు అసలు అంతే అంతే టక టక టాక ఇంత హార్తకర్పూరం పెద్ద అంట ఒకటి పెట్టి వెలిగించేశారు ఈ లోపల ఆయప్ప ఆయప్ప ఆయప్ప అక్కడ భాజా భజంత్రి వాళ్ళకి సంబంధించి వాళ్ళు జోష్ క్రియేట్ చేస్తే అంతవరకు బాగానే ఉన్నాడండి ఆయన నేను ఆయన అబ్జర్వ్ చేస్తున్నా నాకు ఇదే అబ్జర్వేషన్ నేను పరిశీలిస్తున్నా అంతవరకు బాగానే ఉన్నాడు నాకేసి చూశాడు కూడా ఒకసారి నేను కూడా ఆయన కేసే చూస్తున్నాడు మంచి సజ్జనుడు చక్కగా అంతవరకు పూజాది బాగా చేయించాడు ఆయన అప్పుడు షేక్ మొదలు పెట్టాడు ఇంకా ఆ తర్వాత ఇటొకడు అటొకడు నిలబడి పట్టుకుంటున్నారు వాళ్ళు ఇంకా అంత పట్టుకునే పరిస్థితి రాలేదు అయినా వీళ్ళు పట్టేసుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు గట్టిగా పట్టుకోవాలన్నాడు ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళు ఆడిన దాన్ని నాటకం అనడం నాకు ఇష్టం కాదు వాళ్ళు చూపించినటువంటి ఆ దృశ్యము చాలా విడ్డూరమైన విషయం ఆయన అంత విపరీతమైన ఆవేశాన్ని తెచ్చుకుంటున్నాడు అని నేను చూస్తూ చూడగలిగాను హీజ్ క్రియేటింగ్ దట్ యుఫోరియా అవుట్ ఆఫ్ నథింగ్ జస్ట్ ఇలా అప్పటికప్పుడు యుఫోరియాని క్రియేట్ చేసేసుకుని ఆ విభూతి ముఖానికి పోనవేసుకుని ఇంకా ఆ టైంలో ఎప్పుడు తొక్కేయమంటే తొక్కేస్తాడంత యూఫోరియా అలాంటిది ఆ తర్వాత జాగ్రత్తగా కాలేగా ఆ ఇంటి ఉంటుంది సో ఇదంతా కూడా అక్కడ లేని దానిని ఉంది అని భ్రమించడానికి ఉంది ఎప్పుడు పుట్టింది అని ఇదంతా కూడా ఆ చిత్తము ఆ చిత్తమే చిత్తములో వచ్చేటువంటి ఈ వికారాలను చూస్తూ ఉండటము సాక్షిని ఎలాగో అంగీకరించరు వాళ్ళు క్షణిక విజ్ఞానవాదులు ఇదంతా ఎలా ఉందంటే ఖేవై పశ్యంతి పదం ఆకాశంలో మాకేమో పక్షి గురుతులు కనపడుతున్నాయని ఎవడైనా చెప్తే ఇది అంత విడ్డూరంగా ఉంటుందో ఇది కూడా అలాగే ఉన్నది పశ్యంతితే పదం పక్ష్యాదీనాం పక్షి మొగలుగు వాటి యొక్క కాలిగురుతులను ఆకాశం ముందు మేము చెప్తే అది ఎంత అందంగా ఉందో ఆ చిత్తము యొక్క వృత్తి దుఃఖిత్వము సుఖిత్వము ఇవన్నీ కూడా పుడుతున్నాయి పోతున్నాయి అనేటువంటిది కూడా అంత అందంగా ఉన్నది అంటే ఏది పుట్టలేదు అత ఇతరే విద్వైతిభ్య అత్యంత సాహసిక ఇత్యర్థ అంటే శంకరులు ఏమంటున్నారంటే దీన్ని సాహసము వర్ణించారు సాహసము అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి అడ్వెంచరస్ స్పిరిట్ రెండవది మూర్ఖత్వం ఒక హద్దు మీరిన మూర్ఖత్వానికి సాహసము అని అంటారు అప్సాడ్నెస్ బాగా చెప్పారు పూజ స్వామీజీ ఎలా ట్రాన్స్లేట్ చేశారంటే ఫుల్ హార్డీనెస్ అని ట్రాన్స్లేట్ చేశారు నేను నోట్ చేసుకున్నా ఆయన పఠించుతుంటే విన్నాను నేను ఇదంతా విని అక్కడక్కడ నోట్స్ రాసుకున్నా నోట్స్ అంటే ఉంటే పేజీలు పేజీలు కాదు అక్కడక్కడ ఏ లెటెల్ హియర్ ఏ లెట్ల్ డే మీరు పేజీలు పేజీలు రాసిస్తే ఇంక మళ్ళీ చూడలేరు అవి అవి మూలపడి ఆ తర్వాత తర్వాతి తరం వాళ్ళు మన నాయన గారు రాసుకున్నారు వేదాంత నోట్స్ వాళ్ళు చూపిస్తారు ఇంకో వాళ్ళకి వాళ్ళు సో ఫుల్ హార్డీనెస్ అంటే ఏమిటి అది ఘోరమైన తప్పు దాంట్లో ఏమీ వాస్తవికత లేదు యథార్థం లేదు అయినా ఉందని వాడు భ్రమపడతాడు భ్రమకును ఊరుకోడు ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసి చూపిస్తాడు ఇదిగో ఫుల్ హార్టీనెస్ ఇండియన్ గాడ్ దే ఆర్ ప్రాక్టీసింగ్ దిస్ ఏ లా నాట్ ఓన్లీ నవే డేస్ డూయింగ్ ఇట్ సో మచ్ ఈ జిడ్డు కృష్ణమూర్తి చాలా పరుషమైన పదజాలంతో తిరస్కరించారు వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అండ్ అలాగా లేనిపోని మీరు తాము విశ్వసించటము దాన్ని జనాల నెత్తి మీద రుద్దడము ఇదంతా కూడా చాలా తప్పు కదా జనాలు వాళ్ళు ఏదో పాపం ఉంటారు సంసారంలో ఉంటారు జనాలు సంసారంలో ఉంటారు సంసార భారాన్ని మోస్తూ ప్రతి మనిషి కూడా మామూలుగా నడిచి వెళ్ళేప్పుడు ఇంకేలా చేతులు వాడించుకుంటూ వెళ్తున్నట్టు మీకు అనిపిస్తుంది కానీ వాడి నెత్తి మీద మోట ఉంటుంది అది కనపడదు ఇన్విజిబుల్ బర్జన్ ఆ మోటార్ మోసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ మూటలో కొడుకు కూతురు వాళ్ళ భవిష్యత్ తేలుతో బెంగ ఉంటుంది నాకు ఈ దేహానికి ఆరోగ్యం ఎలా ఉంటుందో అని బెంగ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ గురించి బెంగ ఉంటుంది లక్ష్య ఉంటాయి ఆ మూటలో ఆ బరువులన్నీ వీడు మోస్తూ ఎప్పుడు ఆ నిద్రపోయే టైం మినహాయించి నిద్ర లేస్తూనే ఈ బరువును ఎత్తికెత్తేసుకుని బతుకుతూ ఉంటాడు మనిషి జనులు సంసారులు అలా ఉంటారు వాళ్ళకి మనం చేతనైతే ఏదైనా సహాయం చేయాలి ఆ బరువు ఒక్కటిసారి తేలిక పడే చెప్పాలి లేదా ఓ దండం పెట్టి నాకు తెలియదండి మీరు ఎవరి మరొకరికి తెలుసుకున్న దగ్గరికి వెళ్ళండి అని పంపించేయాలి లేదా మీకేదైనా చేతనైతే ఓ పండుగ ఫలము ఇవ్వాలి అయితే కొద్దిగా ధనం వాళ్ళకి కావలిస్తే డబ్బు డబ్బుతోటి పరిష్కారం అవుతుంది అంటే అది సమస్య కానే కాదు